ఆతడు చేసే చేతలన్యులు చేయగలరా జాతుల మనుజులెల్లా సతమయ్యేరా దిక్కులేని వారికెల్లా దేవుడొక్కడే దిక్కు చిక్కిన వారినెల్లా శ్రీపతే గతి తక్కిన అనాధులకు దైవమే రక్షకుడు ఎక్కడా ఆతడుండగా ఏటికిక చింత బలిమిలేని వారికి పరమాత్ముడే బలిమి కలిమి చాలని వారి కలిమి హరే ఇల నేరని వారికి ఇందిరానాథుడే నేర్పు వెలసీతనికే విన్నవించుటింతేకాక పొందులేనివారికెల్లా పురుషోత్తముడే పొందు విందును వేడుకయు శ్రీవెంకటేశుడే ఎందరెందరుండినాను ఈతడుగలడు మాకు సందడినాతడే అన్ని చక్కబెట్టి పనులు